విహిత విహిత కర్మల్ని చెయ్యని మహారాజు ఉన్నాడనుకోండి అధర్మ మార్గంలో పోయి వాడు వాడు కూడా దుఃఖంలో పడిపోతాడు ఎంతటి మహారాజు అటువంటి మహారాజు ఇప్పుడు చెప్పుకున్న మహారాజు ఆనందము నిండు అవస్థను అనుభవిస్తూ ఉంటాడు మహాబ్రాహ్మణోవా మహాబ్రాహ్మణుడు గొప్ప బ్రాహ్మణుడు కూడా ఆనందంలో ఉంటాడు ఎవడండి గొప్ప బ్రాహ్మణుడు అంటే ఈ అంటే అత్యంత పరిపక్వ విద్యా వినయ సంపన్నది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే అప్పుడు మహాబ్రాహ్మణుంటే విద్యా వినయము విద్య బాగా పరిపక్వమైన విద్య అంటే వంటబొట్ వంటబట్టిన చదువు చదువు వంట పట్టాలి ఊరికే వదిలిస్తుంటే అదేం చదువుది అది చదువే కాదు అది ఒంటే కంటస్థం చేసి ఇక్కడ దాచిపెడితే అది చదువు కాదు వంట పట్టాలి అది చదువు తర్వాత చదువు వంటబట్టినప్పుడు అహంకారం ఉండకూడదు వినయం ఉండాలి అది చదువు వంటబడితే వినయం వస్తుంది చదువు వంటబట్టని వాడికే అహంకారం దీనికి ఓ దృష్టాంతం చెప్పారు రామతీర్థ ఇప్పుడు మీరు తిన్న అన్నం ఉందనుకోండి అది జీర్ణం కాకపోతే ఏమిటవుతుంది విషం అవుతుంది తిన్న అన్నం జీర్ణం కాకపోతే మామూలుగా పెట్టులో పెట్టిన వస్తువులాగా అలాగే స్థిరంగా ఉండిపోతే తిన్న అన్నం ఉన్నాడు పొద్దున్నకి అలాగే ఉండిపోతే ఆ మెతుకులు మెతుకులుగే ఉండిపోతే వాడు ఏమైపోతాడండి వాటి చేసుకుని జ్వరం ఎక్కి మంచమే పడతాడు కదండి తిరణం జీర్ణం కాకపోతే విషం అవుతుంది అలాగే చదివిన చదువు జీర్ణం కాకపోతే వంట పట్టకపోతే విషం అవుతుంది దీనికి మెంటల్ డిస్పెప్సియా అంటారు డిస్ప్రిప్సియా అంటే అజీర్తి మెంటల్ డిస్పెప్సియా బుద్ధిలో విజ్ఞానం అంతా చేరుతుంది డిస్ప్రిప్సియాలో ఉంటాడు అజీర్తి ఇప్పుడు వాడు ఆ చదువు ఏమవుతుందో తెలిసిన అది విషం అయిపోతుంది అంటే అహంకారంగా పరిణమిస్తుంది ఎంతో అహంకారంగా ఉండిపోతారు వినయంగా ఉంటారు చాలా అహంకారంగా ఉంటారు చాలా అహంకారంగా ఉంటారు అలా అహంకారంగా ఉంటే పోతే ఆయన అహంకారంగా ఉంటే మీకేం నష్టం మన నష్టం గురించి కాదు ఆయనకే దుఃఖమే ఉంటుంది సుఖం ఉండదు అప్పుడు ఈ దృష్టాంతాన్ని పనికిరాడు ఇప్పుడు మనకి కావాలి ఆనంద నిధానంగా ఉండే మహాబ్రాహ్మణుడు దృష్టాంతం కావాలి అంటే అత్యంత పరిపక్వమైనటువంటి విద్యా వినయము వాటితో నిండా ఉన్నవాడు సంపన్న అంటే నిండా ఉన్నవాడు ఈ నిండా ఉన్నవాడు అన్నది ఒక తెలుగు ఎక్స్ప్రెషను తెలుగులో ఆ పదం బాగుంటుంది నేను అలా రాశాను చాలా పరిపక్వమైన మనస్సు నిండా విద్యా వినయములు గల గొప్ప బ్రాహ్మణులు గాలి ఆ నిండా అనే మాట చాలా ముఖ్యం ఉండే ఆ సంపన్నహాలో ఉండే సమ్ముఖిత తెలుగులో నిండా ఉన్నవాడు విద్యా నిజాతి నిండా అంచేతనే మన వాళ్ళు లేవనో నిండు నిండుగా ఉందంటారు ఏమంటే పంచదార అప్పు కావాలి పూర్వం అలా అప్పులు అడిగేవారు పరసదారా కాపి ఓడి అంటే మరి పూర్వం ఇంత మెటీరియల్ ఉండేది కాదు ఏదో కొద్దిపాటి మెటీరియల్తో నలుగురు ఏదో ఒకళ్ళు టీ ప్యాకెట్ కొనుక్కుంటే ఓ చెంచా వాళ్ళ దగ్గర చెంచు అందరూ తాగదు అలా ఉండేది సో ఓ చెంచా టీ ప్యాకెట్ టీ పౌడర్ ఉంది అంటే పౌడర్ నిండుకుంది అనివారు తప్ప లేదు అనే మాట కానీ పోయిందనే మాట కానీ లేదు నిండుకుంది నిండు నిండా సరే అటువంటి ఆ బ్రాహ్మణుడు కానీ బాళుడు కాని మహారాజు కానీ ఏంటది అతిఘ్ని అతిశయ దుఃఖం హీ అతిఘ్ ఆనందవస్థ సుఖావస్థా తాం ప్రప్య గయీత అవతిష్టేత ఈ మహారాజు కాని ఈ బాలుడు కానీ ఈ మహాబ్రాహ్మణుడు కానీ ఆ సుఖమావస్థని పొంది అలా ఉండిపోతాడు ఇప్పుడు నిష్కామంగా ఉండివాడికి వాడు ఎప్పుడూ సుఖంగా ఉంటాయండి వాడికి నిష్కామంగా ఉండాలి నిర్భయంగా ఉండాలి ఇప్పుడు ఏదైనా కొన్ని సూపర్ స్టేషన్స్ పెట్టుకుంటే అలా బెంగపెట్టేసుకుంటూ అలా వాడికి ఇంకా మళ్ళీ ఆనందం ఉండదు కోరికలు పెట్టుకుని ఇది ఉండాలి అది ఉండాలంటే వాడికి ఆనందం ఉండదు కోరికలు ఉండవు భయాలు ఉండవు అభయము అకామము ఉన్నారనుకోండి ఇప్పుడు మీరు ధ్యానం చేస్తారా జపాలు ఏమీ లేదు ధ్యానమా నమోహ జపాల ఏమీ లేదు అదే ధ్యానం ఉండడమే ధ్యానం ఇంకే ఇంక అది ఇంకా అంతకంటే ధ్యానం ఏముంటుంది జాతి పేల్చడము విడిచిపెట్టడమే జపం అజపా జపం అదే జపం ఉండడమే ధ్యానము ధ్యానంలో మీరు ఏం ఘనకారం చేస్తారో ఉంటారంటే కాబట్టి అభయము అంటే ఏ సూపర్ స్టిషన్స్ ఉండవు భయం అనేది ఏదీ ఉండదు భవిష్యత్తు గురించి భయం ఉండదు ఎవళ్ళైనా మనకి హాని చేస్తారేమో అనే భయం ఉండదు మనకెవడు హాని చేస్తారండి ఏం హాని చేస్తారు తీసుకెళ్ళి జైల్లో పెడతారు అది హాని ఎలా అవుతుంది అది ఉపకారమే భిక్ష గురించి వెతుక్కోకలేదు వాళ్ళే పెడతారు ఆ భిక్షలో ఉంది కాబట్టి ఎవరు ఏమీ హాని చేయరు ఏం చేస్తారు హాని ఏమీ హాని ఉండదు కోరికలు ఏం కోరికలు ఉంటాయి ఏమీ ఉండవు నో డిజైన్ నో ఫియర్ అప్పుడు వాడు ఎలా ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు నిద్రపోయినప్పుడు ఎంత విశ్రాంతిగా ఉంటాడో తెలుగు కావడం కూడా అలాగే ఉంటాడు సుఖావస్థ ఎటువంటి సుఖావస్థ అంటే అతి అతి ఘ్నంతి అతిశయైన ఘనంతి గ్రంథి అంటే ఏకవచనం ఉండవు సారీ గ్రంథి అంటే బహువచనం హంతి అంటే హంతి హత హనంతి ఆ హాకి ఘా వస్తుంది అదేమో సూత్రం ఉంది కాబట్టి అతిశయించి అంటే పూర్తిగా దుఃఖాలనన్నిటినీ పారద్రోలిన ఒకనొక అవస్థలో ఉండిపోతుంది పిల్లవాడు ఉన్నాడు ఆకలి ఏడుస్తాడు ఏడుపది దుఃఖం కాదు అది శోకం కాదు అది ఫిజికల్ రెస్పాన్స్ ఆకలిగా ఉందని ఏం చేస్తే తల్లి పాలో ఏదో పట్టేస్తుంది హాయిగా మండిపడుకునే తర్వాత మహాబ్రాహ్మణుడు అంటే మహారాజు అంటే ఎవో రెస్పాన్సెస్ ఉంటాయి ఫిజికల్ నీడ్స్కి తగ్గ రెస్పాన్సెస్ ఫిజికల్ రెస్పాన్సెస్ ఉంటాయి చలిస్తే దుప్పటి కప్పుకుంటాడు ఒక్కపోస్తే ఫ్యామిసుకుంటాడు అలాంటి రెస్పాన్సెస్ ఉంటాయి తప్ప అభయము నిష్కామము ఆ అది వర్ణింపశక్యము అనుభవైక వేద్యము సకల దుఃఖములను పూర్తిగా నశింపజేసినటువంటి అవస్థ దానిని పొందేసి ఈ విజ్ఞానమైదు ఉండిపోతాడు ఇప్పుడు నిద్రలో నిద్రకి దృష్టాంతం ఏది మహారాజు కానీ బాలకుడు కానీ నిద్ర ఎలా ఉంటుందంటే చెప్పారు చాలా గొప్ప విషయం ఏషాంచ కుమారాదీనా స్వభావాస్థానాం సుఖం నిరతిశయం ప్రసిద్ధంలోకే ఈ ఇవి సహాయథాని దృష్టాంతం ఎందుకు చెప్పారంటే లోకంలో ప్రసిద్ధి ఉండాలి అప్పుడే దృష్టాంతానికి పనికొస్తుంది ఈ పిల్లవాడు చిన్నపిల్లవాడు మొదలైన వాళ్ళు అంటే మహాబ్రాహ్మణుడు మహారాజు వీళ్ళు స్వభావంలో ఉంటారు అంటే స్వరూపంలో నిలిచి ఉంటారు స్వభావము అంటే స్వరూపమని అర్థము నిలిచి ఉంటారు సో అలా స్వరూపంలో నిలిచి ఉండేటువంటి వీళ్ళకి ఏ సుఖము గలదో ఆ సుఖము నిరతిశయముగా ఉండు అంటే ఆ సుఖము ఇంకా దానిని మించిన సుఖము ఏది ఉండదు సంచేతనే లోకల్లో సుఖ ప్రసిద్ధి ఎలా ఉంది లోకం అజ్ఞానం అజ్ఞానుల యొక్క దృష్టిలో సుఖం ఏమిటి ఇక్కడ ఇంద్రియము అక్కడ విషయము దీనికి రెండుకి కాంబినేషన్ వస్తేనే సుఖం అంటుంది లోక దృష్టిలో సుఖం అలా ఉంటుంది సినిమా చూస్తే సుఖము మ్యూజిక్ వింటే సుఖము సెంటు రాసుకుంటే ముక్కుకి గంధం తగిలి సుఖము రుచికరమైన పదార్థాలు తింటే సుఖము స్పర్శ బాగుంటే సుఖము అని వీడు అంటే వీడు సుఖము బాహ్యము విషయ వస్తువుల మీద ఆధారపడి ఆ సుఖం ఎంతసేపు ఉంటుంది పరాధీనం అయిపోయింది అసలు ముందు సుఖం పరాధీనం అయిపోయింది పోలే పరాధీనం అయితేనేమి తెచ్చుకుంటాము అంటే ఎంతసేపు ఉంటుంది ఆ కాంటాక్ట్ ఉన్నంతసేపే ఉంటుంది ఆ కాంటాక్ట్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఏమిటి మెరుపు వెలిసిన తర్వాత చీకటి ఉన్నట్టుగా దుఃఖము ప్రారంభమవుతుంది కాబట్టి అది సుఖమే కాదు సుఖమంటే ఇగో సుఖం ఆ రకమైన మహారాజు కానీ ఆ చిన్నపిల్లవాడు కానీ మహాబ్రాహ్మణుడు కానీ వాడిదే సుఖమ అటువంటి సుఖమును నిరతిశయం సుఖం దానికంటే గొప్ప సుఖం మరొకటి ఇది చాలా ప్రసిద్ధిగా లోకంలో ఉంది ఇది తెలుసున్న వాళ్ళకి తెలుసు కాబట్టి అది దృష్టాంతంగా ఇయ్యబడింది విక్రియమాణానా దుఃఖం న స్వభావ తేన తీ అవస్థా దృష్టాంత ఉపాదీయతే ప్రసిద్ధ అంటే అవండి మహారాజు యొక్క ఆనందము నిద్రానందానికి దృష్టాంతంగా చెప్పారే మహారాజు అప్పుడప్పుడు దుఃఖాన్ని పొందే అవకాశం ఉంటుంది కదా అని ఎవరికైనా శంకున్నట్లయితే చూడండి మహారాజుకి కానీ మహాబ్రాహ్మణుడికి కానీ చిన్నపిల్లవాడికి కానీ ఎప్పుడు దుఃఖం వస్తుంది అంటే విక్రీయమాణానాం దుఃఖం వికారము వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది తప్ప నా స్వభావత స్వరూపంలో దుఃఖం అనుభవానికి రాదు వికారము వచ్చినప్పుడే దుఃఖం వస్తుంది వికారము అంటే మార్పు ఏమిటి మార్పు చిన్న పిల్లవాడు ఉన్నాడు కడుపు నిండుగా ఉంది ఇంకా దుఃఖం లేదు ఏం లేదు ఆ లోపల జీర్ణ ప్రక్రియ ప్రారంభమయ్యి దేహంలో వికారాలు మార్పులు వచ్చి ఇప్పుడు వికారం వేరు క్రియ వేరు విక్రియ క్రియ క్రియ అంటే మీరు కరెక్ట్గా ఉండి సంకల్పించి పనికి క్రియ అని పేరు మీ కర్తృత్వంతో మీ సంకల్పంతో సంబంధం లేకుండా దానంతపటి జరిగేటువంటి చలనానికి విక్రియ అని పేరు ఇప్పుడు కడుపు చిన్నపిల్లవాడికి పాలు పట్టారు హాయిగా పడుకుని పడుకుని నిద్రపోతున్నాడు అయితే ఆడుతుంటున్నాడు హ్యాపీగా వాడికి దుఃఖం వస్తుంది ఎప్పుడు వస్తుంది దుఃఖం ఆ పాలు అరిగిపోయి మళ్ళీ కడుపులో ఆకలి వేసినప్పుడు దుఃఖం వస్తుంది ఈ పాలు అరిగిపోయి ఆకలి వేయడం విక్రియ ఆ విక్రియ వచ్చినప్పుడు దుఃఖం వస్తుంది దుఃఖం అంటే మానసిక దుఃఖం కాదు శరీర పీడ కలుగుతుంది వాడు ఏడుస్తుంది మహారాజు గారికి ఆకలి వేస్తుంది చాలా ఎంటర్ అయితే వరకు చూసిన వ్యవహారాలు నీరసంగా ఉంది రెండు మెతుకులు తిన్నామని లోపలికి పోయి భోజనం చేస్తాడు మహాబ్రాహ్మణుడికి ఏదో భిక్ష ఏదో చేసుకుని లేదా రెండు మెతుకులు ఉడికించుకునో లేదా ఎవడో పెట్టిందో తినేసి కూర్చుంటాడు ఇటువంటి వికారములు విక్రియ అంటే దేహంలో వచ్చేటువంటి వికారముల వల్ల శరీర పీడ కలగడమే ఉంటుంది తప్ప మరి ఇంకా ఏ దుఃఖము వాళ్ళకు ఆ శరీర పీడ ఉన్నదే అది స్వరూప దుఃఖం కాదది అది ఉరికే దేహంలో వచ్చినటువంటి వికారం వల్ల మాత్రమే అటువంటి దుఃఖము ఉంటుంది కాబట్టి వాళ్ళ స్వరూప అవస్థ ఏమిటి పాలు తాగేసిన పిల్లవాడు ఏమిటి మళ్ళీ నవ్వుతో విశ్రాంతిగా ఉండిపోతాడు మహాబ్రాహ్మణుడు మెతుకు దినేసే ఏం చేస్తాడు పుస్తకం పుట్టుకుని అలా విశ్రాంతిగా ఉండిపోతాడు మహారాజు అలా విశ్రాంతిగా ఆనందంగా ఉండిపోతాడు అది వాళ్ళ స్వరూపంలో వచ్చిన స్వరూప స్థితి ఆ స్వరూప స్థితి ఇక్కడ నిద్రలో ఉండే ఆనందానికి దృష్టాంతంగా ఇయ్యబడుతోంది ఎందుకంటే ప్రసిద్ధంగా ఉండాలి దృష్టాంతం ఎప్పుడు ఎందుకంటే వాళ్ళు అటువంటి స్వరూపానందంలో ఉంటారు అని లోకంలో ప్రసిద్ధి ఉంది కనుక అది దృష్టాంతముగా ఇయ్యబడుతున్నది ప్రసిద్ధ నం స్వాప ఏవ ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు శంకరులు దాన్ని కాన్షియస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బృహధార్మిక భాష ఉంటే అలాగే ఉంటుంది అది టెమల్దది ఇసక ఇసక పాత క్వారీ ఇసక క్లారీలో ఇసుక ఎంతవరకు వస్తుందంటే తీస్తుంటే వస్తూ ఇప్పుడు ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే ఈ విజ్ఞానమయుడి నిద్రావస్థని కదా మీరు చెప్తున్నారు ఈ విజ్ఞానమయుడి నిద్రావస్థ చిన్నపిల్లవాడి స్వరూప స్థితితో పోల్చారు అలా అంటారా లేకపోతే చిన్నపిల్లవాడి నిద్రతో పోల్చారంటారా నిద్రతో పోల్చట్లేదు వీడి నిద్రకిను చిన్నపిల్లవాడి నిద్రకి మళ్ళీ దీ వీడి నిద్రకి అది దృష్టాంతం ఎలా అవుతుంది ఒకటి నిద్రకి మరొకటి నిద్ర దృష్టాంతం కాదు వీడిని విజ్ఞానమయుడి నిద్ర మహారాజు యొక్క నిద్ర వంటిది అరే మహారాజు యొక్క నిద్రతో పోలిక కాదు మహారాజు యొక్క ఆనందావస్థతోటే పోలిక తెలివిగా ఉండే ఆనందంతోటే పోలిక చిన్నపిల్లవాడే ఆనందము జాగ్రత్త అవస్థలో ఉండే ఆనందంతో బోలిక అంతేగాని చిన్నపిల్లవాడి నిద్రపోతే ఎలా ఉంటుందో మహారాజు నిద్రపోతే ఎలా ఉంటుందో మహాబ్రాహ్మణుడు నిద్రపోతే ఎలా ఉంటుందో ఈ విజ్ఞానమయుడు నిద్రపోయినప్పుడు అలా అని అనుకోవద్దు మీరు తెలిసిందండి నేషాం స్వాప ఏవ ఈ చిన్నపిల్లవాడు మహారాజు మహాబ్రాహ్మణు నిద్రపోతుంటే వాళ్ళ నిద్రావస్థకి దృష్టాంతంగా తీసుకున్నాము అని మాత్రం మీరు అనుకోవద్దు స్వాపస్య దార్ష్టాంతికత్వేన వివక్షితవాత్ విశేషాభావాచ్చ ఎందుకని వాళ్ళ వాళ్ళ నిద్రే దృష్టాంతం ఎందుకు కాకూడదు అంటే చూడండి నిద్రాసుఖము దృష్టాంతమా దార్ష్టాంతికమా దార్ష్టాంతికం నిద్రావస్థలో ఉండే స్వరూప సుఖాన్ని వర్ణిస్తున్నారు దానికి పోలిక చెప్తున్నారు పోలిక చెప్తారో ఆ పోలికకి దృష్టాంతము అని పేరు దేనికోసం పోలిక చెప్తారో దానికి దార్ష్టాంతికము పేరు దృష్టాంతం చేత నిర్ణయించబడేదానికి దార్ష్టాంతికము పేరు ఇప్పుడు నిద్రావస్థ దృష్టాంతమా దార్ష్టాంతికమా దార్ష్టాంతికం దార్ష్టాంతికానికి దృష్టాంతంగా మహారాజుని చెప్పారు బాలకుని చెప్పారు ఇప్పుడు మహారాజు యొక్క నిద్ర మళ్ళీ నిద్ర వాడి అది కూడా మీరు నిద్ర చేసి పెడితే దార్ష్టాంతికాన్ని దార్ష్టాంతికంతో పోల్చినట్టు అవుతుంది తప్ప దృష్టాంతం చెప్పినట్టు కాదు అది ఒక హేతు అంటే మనం దార్ష్ట్రాంతికాన్ని పట్టుకుని దృష్టాంతం కోసం చూస్తున్నాం తప్ప దార్ష్టాంతికానికి మళ్ళీ దార్ష్టాంతికమే పెట్టకూడదు అది ఒక హేతు రెండవ హేతు ఏమిటంటే అయా పిల్లవాడి నిద్ర అయినా మహారాజు నిద్రైనా మహాబ్రాహ్మణుడి నిద్రైనా అదే పనిగా ఏడుస్తున్న వాడి నిద్ర అయినా ఏ తేడా ఉండదు మహారాజు గారి నిద్రకి ఆ మహారాజు గారి జైల్లో పెట్టిన వాడినిద్దరికీ తేడా ఏమీ ఉండదు కాబట్టి దృష్టాంతానికి దార్ష్టాంతికానికి ఎత్తికించెత్త భేదం ఉండాలి ఏ నిద్రకి నిద్రతో పోలితే చేయకూడదు ఇంకా రెండో హేతువు ఇదంతా మీకు తెలుగు పుస్తకంలో కనపడుతుంది కనపడాలి ఇగో ఇక్కడ ఏం చేసిన దార్ష్టాంతికము అంటే దృష్టాంతముతో నిరూపించదలుచుకున్నదిగా ప్రతిపాదించుట శృతి అభిమతము పైగా పైగా అంటే ఇంకో హేతులు నిద్రలో ఒకరికి మరీ ఒకరికి తేడా ఉండదు సామాన్యజనుల నిద్రకు చిన్న పిల్లవాడు మొదలగ వారి నిద్రకు తేడా ఉండి ఉంటే వాటిలో ఒకటి దారిష్టాంతికము రెండవది దృష్టాంతము అనే భేదము పొసగును కానీ నిద్రలలో తేడా లేదు కనుక వారి నిద్ర దృష్టాంతము కాదు నిద్ర యొక్క వివేకం స్వప్న వివేకము నిద్ర యొక్క వివేకము ఇది పాఠం విశేషే సతీ దృష్టాంత దార్ష్టాంతిక కాబట్టి విశేషం ఎందుకు తేడా ఎందుకు ఉండాలి అంటే అయ్యా ఎంతో కొంత తేడా ఉండాలండి వీడి నిద్రని వాడి నిద్రతో పోల్చాలి అంటే వీడి నిద్రకి వాడి నిద్రకి ఎక్కించిది భేదం ఉండాలి ఏ భేదము లేకుంటే దృష్టాంతానికి దారిష్టాంతానికి పొసగదు దృష్టాంత దార్ష్టాంతికములు ఎప్పుడు ఉంటాయో తెలుసునండి ఏదో కొంచెం తేడా ఉంటేనే అటువంటి సంబంధం కుదురుతుంది తస్మాత్ తేషాం స్వాపో దృష్టాంత కాబట్టి తస్మాత్ అంటే కాబట్టి కాబట్టి అంటే ఏమిటండి అంటే చిన్నపిల్లవాడి నిద్ర దృష్టాంతము మన వంటి వారిల నిద్ర దార్ష్టాంతికము అని మనం నిర్ధారించినాము కనుక ఆ చిన్నపిల్లవాడు మహారాజు వారి యొక్క దృష్టా వారి నిద్ర ఇక్కడ మనము తీసుకొనలేదు వారి నిద్ర దృష్టాంతం కాదు వారి జాగ్రత్త అవస్థయే దృష్టాంతము అంటే ఏంట్రు దీని యొక్క విశిష్టత ఏమిటో చెప్పమంటారా మీరు ధ్యానం చేస్తే ధ్యానం చేయాలి ధ్యానం అంటే మళ్ళీ భేదపూర్వక ధ్యానం కాదు భేదపూర్వక ధ్యానంలో విశ్రాంతి ఉండదు భేదపూర్వక ధ్యానం ఒక మానసిక క్రియ ఇట్ రిక్వైర్స్ ఎఫర్ట్ ఇప్పుడు కడుమూసుకుని శ్రీకృష్ణ రూపాన్ని ధ్యానించు అంటే కొంతసేపు ధ్యానం చేసేప్పటికీ మీకు రెండు సంఘటనలు తెలుస్తాయి ఒకటా శ్రీకృష్ణ రూపము నిలబడదు రెండు వాళ్ళే వాళ్ళకో మహాత్ములకి నిలబడుతుంది కానీ మనకి నిలబడదు అనే ఆత్మవిశ్వాసము లేని స్థితి నిర్మాణం అవుతుంది మహాత్ములకి నిలబడదు వీరుగా అనుకుంటాడు మహాత్ములకి మాత్రం నిలబడిందా మహాత్ములు అలా చెప్తారు మీరందరూ ధ్యానం చేయండి అంటాడు ఆయన ఒకసారి ధ్యానం చేయించాడు ఆయన ఆ ధ్యానలో వీళ్ళని వైకుంఠానికి తీసుకెళ్ళి వెళ్ళి వెనక్కి తీసుకొచ్చాడు ధ్యానలో మెడిటేషన్లో ఇప్పుడు మీరు వైకుంఠము నేను వైకుంఠానికి వెళ్ళాను అక్కడ విష్ణు ఉన్నాడు అలా ధ్యానం చేస్తే అది మానసీ క్రియ చేసేటువంటి క్రియ కాబట్టి దానికి కూడా అలసట ఏర్పడుతుంది కాబట్టి మూడు మూడు చెప్పాను నేను వన్ టూ త్రీ ఒకటి మనస్సు నిలబడదు రెండు ఆత్మవిశ్వాసం చెడిపోతుంది మనకి మనస్సు నిలబడదు వాళ్ళందరికీ నిలబడుతుంది మూడు అలసట వస్తుంది ఆ ధ్యానం కాదు ధ్యానము ధ్యానము అంటే క్షమత మనో నిగ్రహం సైలెన్సే ధ్యానము అంటే మనస్సు సైలెన్స్గా ఆ స్థితి అది ఆ బాలకుడి స్థితి ఆ మహారాజు స్థితి ఆ మహాబ్రాహ్మణుడి స్థితి అది మీ నిద్రావస్థికి దృష్టాంతంగా మీకు సరిపడుతుంది మీకు మీరే చూసుకోవచ్చు మీకు నిద్రావస్థలో ఎలా అయితే సకల దుఃఖములకు అతీతంగా ఉంటారో ఆ ధ్యానంలో కూడా సకల దుఃఖములకు అతీతంగానే ఉంటారు మీరు మీకే అనుభవం కలుగుతుంది ఆ ధ్యానంలోనే కూర్చుంటే పోలేదా మళ్ళీ మధ్య మధ్యలో ఈ సంసారం కూడా ఎందుకు ఆపలి చేయండి మీరు మనం ఎవరొద్దున్నారు అంటే మరి ఆకలి ఆకలి చెప్పాంగా విక్రియ ఆకలి విక్రియ అని చెప్పాక చిన్నపిల్లవాడికి ఆకలి మహారాజుకి ఆకలి మహాబ్రాహ్మణుడికి ఆకలి వేస్తుంది ఆకలి ఉడిపించుకున్న ఉంటాయి వెంకట ఏదో కందిపడవో కారపడమో వేసుకుని తినేసి మజిలీలు ఎలా ఉంటే అయిపోయింది మిమ్మల్ని ఈ ఎండలో ఎవరు తిరగమన్నాడు ఈ సంవత్సరంలో ఏమున్నది జరగడానికి కాబట్టి మీరు ధ్యానావస్థలో మీకు మీరే అనుభవానికి తెచ్చుకోవచ్చును అందుకోసం దృష్టాంతము దారిష్టాంతకము ఆ తేడాను అలా ఎవరికి వారే దృష్టి అనుభవానికి తెచ్చుకోవచ్చు ఏవమేవా యథాయం దృష్టాంత ఏష విజ్ఞానమయత్ శయనం శేతే అది ఈ దృష్టాంతం ఎలాగో అంటే పిల్లవాడి ఆనందమో మహారాజ ఆనందమో ఎలాగో ఏష విజ్ఞానమయ శయనం ఏతత్ శేతే ఈ విజ్ఞానమయుడు హాయిగా నిద్రావస్థలో పూర్ణమైనటువంటి ఆనందంలో ఉన్నాడు ఏష విజ్ఞానమయ మంచిది సర్వ అంటే సర్వ సంసార ధర్మములకు అతీతుడుగా ఉన్నాడు పిత కాదు మాత కాదు పుత్రుడు కాదు ఏది కాదు సర్వ సంసార ధర్మములకు అతీతుడుగా ఉన్నాడు మన ఆయన దృష్టాంతం చెప్పేవాడు ఈ జైల్లో జైలు సూపరింటెండెంట్ కూడా లోపలే ఉంటాడు మకాం ఆ వాడికో రూమ్ ఒక వాడికో బిల్డింగ్ ఉంటుంది దాంట్లో ఉంటాడు జైలు సూపరింటెండెంట్ ఆ కాంపౌండ్ లోపలే పూర్వం మనం ముర్షీరాబాద్ జైలు అనేవాళ్ళం ఇప్పుడు అక్కడి నుంచి తీసేసారు ఇప్పుడు చెంచు కూడా జైలునో ఏదో అన్నారు చెర్లపల్లి జైల్లోనో ఏదో అన్నారు ఆ జైలు సూపరింటెండెంట్ లోపల ఉంటాడు ఏమంటే ఆయన ఆయన భార్య ఆవిడే అక్కడే ఉంటుంది వాళ్ళ పిల్లలు అక్కడే ఉంటారు తర్వాత ఈ జైలు కానిస్టేబుల్స్ వాళ్ళు అక్కడే ఉంటారు తర్వాత ఈ లోపల నేరగాళ్ళు వాళ్ళు ఉంటారు అందరూ నిద్రపోతూ ఉంటారు అప్పుడు తేడాలు ఏముండవు ఈ నేరగాడికి జైలు సూపరింటెండెంట్కి కాపలా కాసే భట్టుకుంటూ ఉంటాడు వాడు నిద్రపోతూ ఉంటాడు ఓహో వార ఏదో భటుకులు నిద్రపోతూ ఉంటాడు అంతా ఒక్కటే ఏమీ చేయాలి సో ఈ విజ్ఞానమయుడు సకల సంసార ధర్మములతో అతీతుడుగా నిద్రపోతూ ఉంటాడు ఏతత్ శేతే అంటారు ఏతత్ అది నపూంసకలింగం కదా నపూంసకలింగం అన్నప్పుడు దానికి తగిన పదం ఏదైనా పెట్టాలి కదా విజ్ఞత విజ్ఞానమయ అనకూడదండి ఏష విజ్ఞానమయ హానాలు కానీ ఏతటు విజ్ఞానమయ అనకూడదు మరి ఇంక ఏతత్ ఎక్కడ పెడతారు ఏతత్ శయనం శేతే ఏతటు నపూంసకలింగం కనుక ఓ నపూంసకలింగ పదాన్ని ఇంపూర్తి శేతే నిద్రపోతున్నాడు శయనం నిద్ర ఏతత్ శయనం శేతే ఈ నిద్రను నిద్రపోతున్నాడు అంటే దేనికి విశేషణమైనది క్రియా విశేషణమైనది ఇది ఏత క్రియా విశేషణార్థుడు వ్యాకరణాన్ని కూడా విధులుపెట్టకూడదు మాకు క్రియా విశేషణాలు ఈ తలపోతుంది కని అనకూడదు వ్యాకరణం కూడా సెట్లు చేసుకుని విధి ఉండాలి భాష్యకారులు వ్యాకరణాన్ని విధులు ఎందుకంటే భాష సంస్కృత భాషలో ఉంటుంది మంత్రాలు అక్కడ ఉంటాయి అంతా సంస్కృతంలో ఉన్నప్పుడు వ్యాకరణాన్ని విదిలిపెడితే ఏముంది వ్యాకరణం క్లీన్గా ఉండాలి ఒక ఆయన ఇంగ్లీష్లో పాఠం చెప్పేవారు అంతా గ్రామర్ అంతా మిస్టేక్సే అంతా గ్రామర్ మిస్టేక్సే ఏ సెంటెన్సు క్లీన్గా ఉండదు ఏదో అన్ని పదాలు ఉంటాయి ఏ సెంటెన్స్ క్లీన్గా ఉండదు ఏమండి అది వింటున్నంత సేపు ఆయన విషయం చెప్పి మనం పాపం కానీ గ్రామర్ సరిగ్గా లేక వింటున్నంతసేపు మనస్సుకి స్థిర ఉండేది కాదు ఆ వస్తువు వచ్చేది కాదు అప్పుడు ఇంగ్లీష్ కరెక్ట్గా ఉండాలి మాట్లాడే ఇంగ్లీష్ క్లీన్గా ఉండాలి కాబట్టి మరి అటువంటిప్పుడు సంస్కృతం కూడా క్లీన్గా ఉండాలి అక్కర్లేదు సంస్కృతం రాకపోతే సమస్య లేదు కానీ సంస్కృతం వచ్చిన వాళ్ళకి ఏమిటండి విజ్ఞాన ఏష విజ్ఞానమయ విజ్ఞానమయ ఏతచ్చేటే అన్నారు అనుకోండి ఏంటంటే విజ్ఞానమయ ఏమిటండి ఏతత్తే ఏమిటి ఏం మాట్లాడుతున్నారు మీరు అని వాళ్ళకి డిస్ట్రాక్షన్ వచ్చేస్తుంది క్రియా విశేషణమో అని అనేవాళ్ళు దేవితం హ్యాపీ అప్పుడు విషయాన్ని తెలుసుకుందుకు అవకాశం ఏంటి ఏవం అయం స్వాభావికే స్వే ఆత్మని ారధర్మాతీతో వర్త స్వాపకాలే ఇది ఈ విధంగా అయం ఈ విజ్ఞానమయుడు అయం అంటే ఈ విజ్ఞానమయుడు స్వాపకాలమునందు అంటే నిద్రపోయే సమయంలో తన స్వరూపమునందు నిలిచి ఉందును స్వాభావికే అంటే స్వరూపే స్వరూప్యే తన స్వరూప స్థితి ఎందు ఉండును సర్వ సంసార ధర్మములకు అతీతుడై ఉండును ఏమంటే సంసార ధర్మాలు మనలో లేవండి ఉన్నాయి మనం భ్రమపడి దుఃఖిస్తూ ఉంటాం తప్ప మనలో సంసార ధర్మాలు లేవు సంసార ధర్మాలు ఉంటే దుఃఖించడం సంసార ధర్మాలు మనలో లేవు కాబట్టి సంసార ధర్మాలను పెట్టుకుంటేనే దుఃఖం లేదు నేను చూస్తూ ఉంటాను కెనడాలో పెద్ద మనిషి ఉండేవాడు అరవై ఏళ్ళు ఆయన అక్కడ అరవై ఐదుకి రిటైర్మెంటు ఏళ్ళు వచ్చేసి ఆయన భార్య ఆయన్ని చాలా హింస పెడుతుంది అని కంప్లైంట్ చేసేవారు నన్ను నాకు భోజనం పెట్టరు తీడుతుంది ఏదో హింస పెడుతుంది అని కంప్లైంట్ ఆ కంప్లైంట్ ఎంతదాకా వచ్చిందంటే ఆవిడ షీ వెంట్ ఫర్ డివోర్స్ ఆయన వచ్చి నా దగ్గర కూర్చొని దుఃఖించేవాడు దుఃఖిస్తే నేను చెప్పేవాడిని మీరు ఈ సంసార ధర్మాలకు అతీతంగా ఉండండి అని చెప్పేవారు ఏమిటి సంసార ధర్మాలకు అతీతంగా ఉండడం అంటే ఏమిటి వెరీ సింపుల్ వెరీ సింపుల్ నేను భర్తను కాను నెంబర్ వన్ నేను ఆయన అహం విజ్ఞానమయ నేను ఎవళ్ళకి భర్తను కాను ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు అందరినీ పరమేశ్వరుడే సృష్టించాడు నేను ఎవళ్ళకి భర్తని కాను నన్ను ఎవరూ పోషించక్కర్లేదు నేను ఎవరిని పోషించట్లేదు నేను భర్తను కాను నెంబర్ వన్ మరి ఆస్తి నాకు ఏ ఆస్తి లేదు ఏమిటి ఆస్తి ఏంటి ఆస్తి అవనోహలో ఉందా ఏ ఆస్తి లేదు ఇది ముందు ఫస్ట్ యూ కమ్ టు దిస్ కన్క్లూషన్ సంసార ధర్మాలకు అతీతంగా పో సెటిల్ చేయాలి ఓకే ఇప్పుడు ఇంకా విక్రియలు ఉంటాయి ఇవంటి ప్రాక్టికల్ రెస్పాన్సెస్ ఉంటాయి అది ప్రాక్టికల్గా రీజనబుల్గా అది కెనడా అంటే ఇట్స్ ఎ వెరీ సివిలైజ్డ్ సొసైటీ ఇక్కడలాగా మీరు జబర్దస్తి రౌడీజంకి అక్కడ చూస్తున్నారు ధర్మబద్ధమైన సొసైటీగా ఉంటుంది సివిలైజ్డ్గా ఉంటున్నారు కాబట్టి మీరు ఎవరికో మాట్లాడేసి సెటిల్ చేసేసుకోవచ్చు మీకు ఒకవేళ సెటిల్ చేసుకోవడం చేత ఎవరైనా పెద్ద మనిషికి అప్పు చెప్తే ఆయన సెటిల్ చేసి భావిస్తారు పెద్ద మనిషికి అప్పు చెప్పడం కుదరకపోతే లాయర్కి అప్పు చెప్తే లాయర్ అయినా సెటిల్ చేస్తాడు కానీ పదివేల రూపాయలు పదివేల డాలర్లు బుచ్చేసుకుంటాడు మీరు దానికి సిద్ధపడితే నా వాడైనా సెటిల్ చేస్తాడు వన్ ఆఫ్ దోస్ అండ్ బీ డన్ లితే సర్వ సంసార ధర్మాలకు అతీతిగా అయిపో ముందు నవ్వు నవ్వు అయిపో నేను వర్తను కాను నాకే ఆస్తి లేదు సెటిల్ అయిపో ముందు ట్రై యూ ట్రై ఇంకా ఆ తర్వాత కేసులు సెటిల్ చేయి ప్రాక్టికల్గా ఎలా సెటిల్ అవుతుందో సెటిల్ అవుతుంది యూ బిలీవ్ మీ యూ డీల్ ఎయిట్ హ్యాపీగా ఉన్నాడు ఆయన చిత్రం ఏంటంటే అమ్మగారు కూడా హ్యాపీగా ఉన్నారు అప్పుడప్పుడు కారులో లిఫ్ట్ ఇస్తారు కూడా ఇతగాడికి క్లాస్కి రావడానికి అప్పుడప్పుడు లిఫ్ట్ ఇస్తారు హలో హవని కూడా అప్పుడప్పుడు కులసగా ఉన్నారా అని కూడా అనుకుంటారు ఏం మనం అనుకోవడాన్ని బట్టి ఉంటుంది వెరీ సింపుల్ కాన్ఫ్లిక్ట్స్కి అసలు కాదు చోటే లేదు దర్ ఈజ్ నో కాన్ఫ్లిక్ట్ మీరు క్రియేట్ చేసుకున్నదే నేను ఏదో దృష్టాంతం చెప్పాను అది అనుకూలంగా లేకపోతే వదిలిపెట్టేసి మీరు మరో దృష్టాంతం పూర్తిగా అది కెనడాకి సరిపడుతుంది ఆ దృష్టాంతం నాకు అది ఎందుకంత ఆ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే సర్వ సంసార ధర్మాతీత అనే మాట అది మనిషిని కుదిపేసే మాట సంసార ధర్మాలు ఏముండవు You do not have any samsara నాట్ హ్యావ్ ఎనీ సంసార ధర్మాస్ కాదండి మేము కొన్ని అడ్డు పెట్టుకుంటాం అడ్డు పెట్టుకోవచ్చు ఇది యువర్ చాయిస్ మీరు సంసారం అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు కాదని శాస్త్రం కాదనుకుందా కఠినూ ఇంటి లేదు విధులు పెట్టేస్తూ వదిలిపెట్టి ఏంటి మీరు ఇవేళ వదిలిపెట్టినా పర్వాలేదు నెల రోజుల తర్వాత విధులు పెట్టినా పర్వాలేదు ఏడాది తర్వాత విధులు పెట్టినా పర్వాలేదు మేము విధులు పెట్టాం పోనీ మీరు విధులు పెట్టకండి భగవంతుడు మీ చేత విదిలిపెట్టిస్తాడు అప్పుడు మరి దాన్ని చూసుకోవాలి కాబట్టి సంసార ధర్మాలు యథార్థంగా లేవు మీ స్వరూపంలో లేవు మీరు పెట్టుకుంటామంటే బుద్ధిని బట్టి పెట్టుకుంటామో ఉంటే దీని పేరే హ్యాబిట్ వ్యసనం సిగరెట్ తాగి వారికి తెలుస్తూ సిగరెట్ మంచిది కాదు నాయన ఉంటాడు ఈ సంసారం కూడా అలాంటిదే ఒక ఎడిక్షన్ అంతే నథింగ్ మోడీ అనమాట వన్లండి ఈ మంత్రం పూర్తి అయింది మొత్తానికి పంతొమ్మిదో మంత్రం పూర్తి చేసి బయటపడ్డాం తర్వాత మంత్రం అందాము ఇరవయో మంత్రం ఎక్కడో ఉంది ఇరవయో మంత్రం సయథోర్ణనాభి చూద్దాం అవతారిఖ దీనికి ఈ మంత్రానికి అవతారికే బోల్డ్ అవతారికి అవతారిఖలోనే పూర్వపక్షాలు సిద్ధాంతాలు అవతారిఖలోనే పోతూ ఉన్నాయి అలాగా అప్పుడు మళ్ళీ సిద్ధాంత పూర్వపక్షం అయ్యి సిద్ధాంతం వచ్చి తత్ర దృష్టాంత అని ఆఖరి మంత్రం వస్తుంది మంత్రం రావడానికి కొంచెం టైం పడుతుంది వైష తదాభూత్ ఇత్య ప్రశ్న ప్రతివచనముక్తం మనం మర్చిపోయామంతా అసలు ఏమిటి ఎవళ్ళు ఏమి చెప్తారో అదంతా మర్చిపోయి నేనైతే మర్చిపోయాను మళ్ళీ భాషకారులు గుర్తు చేస్తున్నాను గాంధ్యుడు యాజ్ఞవర్ గాంధ్యుడు అజాతశత్రువు గాంధీడు అడుగు ఉండాలి రెండు ప్రశ్నలు పైశతా భూత కుత ఏతాగా అని రెండు అడుగు ఉండాలి కానీ ఆయన పాపం అంత తెలివితే లేకపోయాయి సో అప్పుడు అడిగి తెలివితేటట్లు ఉండాలి కర్మలో బాగా దిగిపోయిన వాడు ఏమడుగుతాడో ఏమి అడగడం ఆ రెండు ప్రశ్నలు ఆయన అడగనే లేదు అప్పుడు అజాతిశత్తుకు ఊరుకోకుండగా ఆ రెండు ప్రశ్నల్ని తనే అడిగి ఆయనకి తెలియదని నిశ్చయం చేసుకుని ఆయనే చెప్తున్నాడు దాంట్లో మొదటి ప్రశ్నే అయిపోయింది ఈ విజ్ఞానమయుడు ఆ నిద్రావస్థయుడు ఎక్కడ ఉన్నాడు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పడం అయింది అనేన ప్రశ్న నిర్ణయైన విజ్ఞానమయస్ స్వభావతో విశుద్ధి అసంసారిత్వం చోక్తం వాడు ఎక్కడున్నాడు అంటే మూడవస్థలు చెప్పి ఎక్కడ ఉన్నాడు అని చెప్పారు దీన్ని మీకు ఏం తెలిసిందండి ఈ క్వైష తథాభూత్ అనే ప్రశ్నకి రిప్లై వచ్చేసింది దాని మీరు ఏమి కంక్లూడ్ చేశారు అంటే ఇది ఈ ప్రశ్న నిర్ణయం చేత ఈ విధంగా ప్రశ్నకి సమాధానాన్ని సెటిల్ చేసిన కారణంగా మనము ఒక కంక్లూషన్కి వచ్చాం ఏమిటంటే ఆ కంక్లూషను విజ్ఞానమయుడు విశుద్ధుడు విజ్ఞానమయుడు అసంగుడు అతడిలో ఏ రకమైనటువంటి కాలుష్యము లేదు విశుద్ధి విశుద్ధి అంటే మోహోత్త అశేష కార్య సంసర్గార్య అసంసర్గిత్వ రూప అసంగుడుగా ఉన్నాడు విజ్ఞానమయుడు ఉన్నాడే అసంగుడు ఇది కామన కామన బుద్ధి ఎందున్నది విజ్ఞానమయుడికి కామనతో సంబంధం లేదు భయము బుద్ధి ఎందుకు విజ్ఞానమయుడికి భయంతో సంబంధం లేదు విజ్ఞానమయుడు విశుద్ధుడు అసంగుడు అని మనం సెటిల్ చేసుకున్నాం అతని స్వరూపంలా ఉంది స్వభావత అంటే స్వరూపత విశుద్ధి సంసారి కాదు అసంసారి పంచ సుఖీ దుఃఖి కాదు విజ్ఞానమయుడు సుఖీ దుఃఖి కాదు విజ్ఞానమయుడు శాంతంగా ఉండి వాడే స్వరూపంలో సుఖ లేవు బుద్ధి ఎందు పురంజని పురంజని ఏడుస్తుంది పురంజని నవ్వుతుంది పురంజనుడికి ఏడుపు లేదు నవ్వు లేదు పురంజనోపాఖ్యానం కాబట్టి విజ్ఞానమయుడు సంసారి కాదు అసలు దార్శనిక దృష్టి లేకపోతే ఈశ్వరుడికి జీవుడికి భేదము వీడికి అర్థం కాదు వీడు ఏమనుకుంటాడంటే ఈశ్వరుడంటే ఎవరో ఓ లేడీకి భర్త అనుకుంటాడు ఈశ్వరుడు ఫలానా ఆవిడికి భర్త అనుకుంటాడు కళ్యాణాలు పొద్దున్నో కళ్యాణం సాయంకాలం ఒక కళ్యాణం చేసి చేసి చేసి ఆఖరికి ఈశ్వరుడంటే మొగుడు అనే ఒక ఫీలింగ్ ఫిక్స్ అయిపోతున్నాడు అది గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఈశ్వరుడు అంటే భర్త భర్త అటువంటి స్థితిలో మీరు అద్వైతం అంటే వాళ్ళకి తట్టుకోలేదు దాన్ని ఎలాగే అద్వైతం ప్రకూర్తుంది ఈశ్వరుడు భర్త అయితే అద్వైతమైన ప్రకృతుంది అంచేతను అసలు ఈశ్వర పరిభాషలోనే చాలా గడబిడ ఉండేది ఈశ్వరుడు భర్త కాదు భార్య కాదు ఏదో ఉపాసన కోసం ఏదో పెడితే దాని నుంచి దాన్ని ఇట్లాగే అట్లాగే కొంత కర్మకాండన్ని వీళ్ళు తయారు చేశారు ఒకప్పుడు రామ వ్రతం ఉండేది తప్ప సీతారామ కళ్యాణం ఉండేది కాదుట అనే వాళ్ళు ఒక పెద్ద చెప్పారు అది ఈ మధ్యనే మొదలుపెట్టారండి వీళ్ళు కాదు ఒక కష్టం కింద మొదలు పెడతారు మొదలు పెడితే ఇంకా అది అలాగే సాగిపోతూ ఉంటుంది ఎనీవే కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈశ్వరుని యొక్క పరిభాష క్లీన్గా ఉండాలి ఏమిటో తెలిసినా పరిభాష ఈశ్వరుని యొక్క పరిభాష ఏమిటో మీరు చెప్తున్నారు ఈశ్వరుడు అసంసారి అది పరిభాష ఈశ్వరుడికి సంసారం లేదు సంసార ధర్మాలు ఉండవు ఈశ్వరుడు అసంసారి సంసార ధర్మ అతీత అంటే శోకము మోహము భయము దుఃఖము సుఖము దుఃఖము ఇవేమీ ఉండవు ఈశ్వరుడికి ఈ సంసార ధర్మాలకు అతీతుడు ఈశ్వరుడు ఇలా చెప్పారనుకోండి ఈశ్వరుడు అసంసారి సర్వ సంసార ధర్మములకు అతీతుడు విశుద్ధుడు అని చెప్పారనుకోండి అప్పుడు జీవుడు కూడా అలాగే అవ్వచ్చు అంటే ఓ కావచ్చేమో పాసిబిలిటీ ఓపెన్స్ జీవుడు కూడా సర్వ సంసార ధర్మాతీతుడు అనుకోండి ఇంకప్పుడు వీరికి ఈశ్వరుడికి అడ్డుకోడ ఏం మిగిలింది కాబట్టి ఈశ్వరుని యొక్క పరిభాష క్లీన్గా ఉండాలి ఆ పరిభాషని అర్థం చేసుకోవాలి నేను ఏదో కొంత ప్రైవర్త అయ్యాను అంటే అసంసారిత్వం ఇది శంకరుడే చెప్పారు క్షేత్రజ్ఞ భాష్యంలో ఆయన క్షేత్రజ్ఞం చాపి మాం విధి క్షేత్రజ్ఞుడు అంటే విజ్ఞానముయుడు ఆ క్షేత్రజ్ఞుడు నేనే తేడా లేదా ఈశ్వరుడికి జీవుడికి ఏమిటి తేడా చెప్పు ఈశ్వరుడు అసంసారి జీవుడు సంసారి అంటే ఈ సంసారి కరెక్టే నువ్వు చెప్పింది బాధ్య ఉందాయా ఈ జీవుడి యొక్క సంసారిత్వం అజ్ఞానం చేత వచ్చింది జీవుడు అజ్ఞానం కదా అజ్ఞాని అజ్ఞానం చేత వచ్చింది సంసారిత్వం ఆ పోని అలాగే అనుకో ఇంక జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏ అదే తేడా ఏమిటి తేడా అంటే సంసారి వీడు ఎలా అయ్యాడు సంసారి అజ్ఞానం చేత అయ్యాడు అదే అజ్ఞానసే జో హతా అసలు మీద హీ హోతాయ అజ్ఞానం చేత సంసారం అయ్యాడుదంటే అర్థం ఏంటో తెలుసిన సంసారి కాడు అని అర్థం అజ్ఞానం చేత సంసార అయ్యాడు అంటే సంసారి కాడు అని అర్థం మరి ఇప్పుడు ఈశ్వరుడికి జీవుడికి తేడా ఏమిటి ఏం లేదు అంచేతనే క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి అని చెప్పారు కాబట్టి అసంసారిత్వం చే ఉత్తం వైష తదాభూత అనే ప్రశ్న నిర్ణయం చేసేప్పటికే విజ్ఞానముడు అసంసారి తేలిపోయింది కుత ఏ తదాగా ఇత ప్రశ్నస్ అపాకరణార్థ కానీ ఎక్కడి నుంచి వచ్చాడు ఈ విజ్ఞానమయుడు ఇలా వచ్చేస్తున్నాడే తక్కువ పని వచ్చాడు తెలాలి నిద్ర లేచా తక్కువ పని వచ్చాడు వాళ్ళు మూసుకున్నాడు నిద్రపోతున్నాడు విజ్ఞానమయుడు స్వరూపంలో ఉన్నాడు తెలివి వచ్చింది తెలివి వచ్చిన వెంటనే పాలు వచ్చాయా అని అడిగాడు అంటే కాఫీ తాగడానికి భార్య జరిగింది అంటే మీరు నిద్రపోతున్నారేమో అనుకున్నాను అప్పుడే తెలివి వచ్చిందని కానీ ఆవిడ అడుగుతారు అంటే అథారిటీ వీడు ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా ఊడిపడ్డాడే అని ఆ ప్రశ్నలో మీకు సమాధానం ఉందా లేదా అదే అడిగారు ఇక్కడ కూడా ఒక ఏ తాత్ ఇలా హఠాత్తుగా ఊడిపడ్డాడండి విజ్ఞాన వీడు చిత్తస్థది ఎక్కడి నుంచి వచ్చాడంటారు అని ప్రశ్న ఆ ప్రశ్నని కూడా నిర్ణయం చేస్తే అక్కడికి చాప్టర్ పూర్తయిపోతుంది దానికోసమని మంత్రము ఆరంభమవుతోంది అని చెప్పి ఇంకా శంకలు సమాధానాలు ప్రారంభమవుతున్నాయి ఓం ఓం నమో